ప్రార్థన చేశాం పర్షుధర తండ్రి మీకు వదనాలనైనా ఇస్రాయేల్ ల గొప్ప దేవ మీకే కృతజ్ఞత లేసయా అంతరంగ మందు మమ్మల్ని ఇస్రాయల్ ప్రజలుగా మార్చుకున్నారు నైనా మీకు మరణ భూస్థాపన ద్వారా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ కాబట్టి నైనా అబ్రహంకు చేపడ్డ ప్రతి వాగ్దానాలు మాకు మీకే వందనాలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఏ కృతన్ మరి ఉదయకాలంలో చింతర్మల్ని కాచీ కాపాడారు మీ యొక్క సాయంత్రం సమయంలో ప్రభు మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం తిరిగి వచ్చినా మా అతను మాట్లాడి బలపరచండి స్థిరపరచండి ప్రభా వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగని ఆత్మనియతలు ఇప్పండి ప్రభ ఇది తను మళ్ళీ ఉన్నా కానీ ప్రభ శ్రమగుండా పోక తప్పదు మేము కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకోవాలనైనా శ్రమలలో తప్పిస్తున్నారు ప్రభా మీరు దుష్టునికి మాకు రెక్కలిచ్చి ఎగిరిపోలాగని చేస్తున్నారు ప్రభా కొంత కాలం మీరు మమ్మల్ని పూజిస్తున్నారు నైనా అవును ప్రభ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మీకే వర అర్పించుకుంటున్నాం నైనా కాబట్టి మేము అనుమానించకుండా చింతించకుండా ధైర్యంగా ముందు పోయి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం బ్రదర్స్ని అందరినీ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించిన వారి బిడ్డలను ఆశ్రయించండి కుటుంబాలను ఆశ్రయించండి ప్రభుత్వ తను ప్రతి ఒక్కరూ అనేక శిష్యులుగా తయారు చేయాల ప్రభావం అంత నిమిత్తమే మిమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి నైనా శిష్యులు చేయకపోర్తి తనిమలు మాకు ఆ యొక్క అంత వ్యర్థమే ఈ లోకంలో సంపాదించుకున్న ఇంత జ్ఞానం ఉన్న ప్రభావం అనే ప్రభావ ఎంత విశ్వాసం ఉన్నా అది వడ్డీగా ఉండి మృతం అయిపోతున్నారు నేను కాబట్టి ప్రభ ఎంత విశ్వాసం ఉన్నా ఆ సకల జన్లకు మేము చూపించకపోతే అది వృధా అన్నారు నైనా కాబట్టి ప్రభ అది వృధా కానీకుండా ముఖ్యంగా తండ్రి ప్రకటన గ్రంథంలో ఏమిదని మేము ధ్యానిస్తున్నాం తండ్రి బూరల తీర్పు అన్న అంశంల గురించి ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయకులు ప్రభా ప్రతి విషయాన్ని తను మరి వాక్యంతోనే పంచుకుంటున్నాం వాక్యం వాక్యం ద్వారానే పోల్చుకుంటుంది ప్రభా ఆ రీతిగానే మీరు వాక్యాన్ని స్థిరపరుస్తున్నారు నైనా కాబట్టి ఆ విధంగా మాట అర్థం చేసుకోవాలా ప్రభా మేము రాసుకోవాలా మీద భద్రపరచుకోవాలా పరీక్షకి స్థిరపడినట్లే ప్రసిద్ధపడాల ప్రభా బైబుల్ వాక్యాన్ని ఆ రీతిగా మేము పని మళ్ళీ యుద్ధానికి పోయి ప్రకటించాలా తండ్రి సైతాన్ రాజాలు అప్పుడు కాబట్టి నైనా ఈ ఆత్మీయ పోరాటంలో తండ్రి యుద్ధ శురులాగా మేము ఉండాలా యుద్ధము ఎహో కాబట్టి కాబట్టి నైనా ఏ దినం తనే మేము చీకటి శక్తులతో పోరాడుతున్నాం ఒక ధన ముఖాముఖిగా పోరాడుతాం మరి దాని కొరకు ఇది తరబేదు ఈ తరబేదులో మీరే మాకు విజయం అనుగరించి నడిపించండి నేను నిజమైన విజయం అనుగరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని తిరిమని ఈ యొక్క వాక్యం మీద కేంద్రీకరించుకోలేకనే పరిశీలించమని ఏ సుకరిస్తున్నా అన్న ప్రార్థిస్తున్న రామ్ తండ్రి చాలా కాలం నుంచి మనం ఈ యొక్క విషయాలను ధ్యానిస్తున్నాము ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని ఎనిమిదవ అధ్యాయం గురించి ఈ రోజు కూడా మరికొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం ముఖ్యంగా గత వారము మూడవ బూరకి సంబంధించిన విషయాలు ధ్యానించినాం మరోసారి క్లుప్తంగా అది చూపించి నాలుగవ బూరకు సంబంధించిన విషయాలు ఈరోజు మనం ఆరంభించుకుందాం ముఖ్యంగా మూడవ బూర దేనికి సంబంధించిందని మనం చూసినప్పుడు చేదు అనుభవాలకు సంబంధించినవి చూపించినాడు దేవుడు మనకి పదవ వచనం ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం మూడవ దూత బూర ఊదినప్పుడు దివికి వలె మండు ఒక పెద్ద నక్షత్రం బాగా అర్థం చేసుకోవాలి మనం ఏంటంటే దివిటి అది మండుతా ఉంది అదొక పెద్ద నక్షత్రం దివిటి వల్లే మండు చిన్న పెద్ద నక్షత్రం దాని తోక చిక్క కూడా అంటారు గతం యాక్చువల్గా ఈ కాలంలో అంటే తోకచుక్క అంటే అది ఒక చిక్క నక్షత్రమే దానికి తోకలాగా మంట ఉంటుంది అన్నట్టు వెనక భాగం కాబట్టి అది కింద పడుతుంటే వెనక భాగం మంట ఉంటుంది ముందు నుంచి వెనకలిపోతుంటది మంట గాలికి కాబట్టి ఆ రూపకంగా దాన్ని గ్రహించండి అక్కడి నుంచి కింద పడుతుంది అది కాబట్టి అది ఎక్కడ పాడింది అన్న విషయం మనం చూసినప్పుడు ఆకాశం నుండి రాలిపోయింది బాగా అర్థం చేసుకుని రాలిపోవడం అంటే ఇంకా ఎన్నటికీ ఆకాశం మీద ఉండలేదు అని అర్థం ఇప్పుడు నక్షత్రాలు ఎందుకు రాలతాయి అసలు రాలవు నక్షత్రాలు నక్షత్రాలు చనిపోతాయి కానీ రాలవు అవి ఎక్కడనే గాలిలో తిరుగుతూ ఉంటాయి అట్లా అంటే శూన్యంలో ఉంటాయి కాబట్టి శూన్యంలో నుంచి అవి అవి అక్కడనే తిరుగుతూ ఉంటాయి అవి పడ్డాయి అంటే భూమి ముక్కలు ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి నక్షత్రాలు కొన్నిసార్లు భూమి కంటే పెద్దగా ఉంటాయి కొన్ని నక్షత్రాలు అటువంటి నక్షత్రం వచ్చి భూమి మీద పడితే భూమి మొత్తం చెప్తే అయిపోవాలి కిందికి ఫ్లాట్ అయిపోవాలా సమస్తం నాశనం అయిపోవాలా కాబట్టి నిజంగా నక్షత్రాలు పడేది కాదు ఉల్కలు అంటే పర్లేదు ఉల్కలు అంటే చిన్న చిన్న ముక్కలు వచ్చి పడతా ఉంటాయి అప్పుడప్పుడు భూమి మీద వాటిని మెటీరి రైట్స్ ఇంగ్లీష్ లో పెద్ద ముక్కలు ఉంటాయి మన ఈనప ముక్కలు లాగా వచ్చి పడి ఉంటాయి అన్నట్టు ఆ స్పీడ్కి మన భూమి మీదకి వస్తేప్పుడు అట్మాస్ఫియర్ లో అది మన మన భూమి లెవెల్కి వస్తేప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ లో ఏమవుతుందంటే మంట వెలిగిపోతుంది ఏ వస్తువైన భూమి మీదకి వస్తుందంటే మండి మండిపోతుంది సృష్టి తయారు చేసిండి భూమి చుట్టూ పైన ఒక లెవెల్లో అంటే మోర్ దెన్ థర్టీ ఫీట్ పైకి థర్టీ ఫీట్ పైకి ఇంకా వెళ్ళే ఇంకా అక్కడ గాలి ఊపిరాడదన్నట్టు అక్కడి నుంచి ఏ వస్తువు అయినా భూమి మీదకి వస్తేప్పుడు అది మండిపోతుంది అన్నట్టు అట్లా దేవుడు భూమిని అంతగా ప్రొటెక్ట్ చేసిండు అన్నట్టు బట్టి కూడా చూస్తే దేవునికి ఎంత భూమిని ఎంతగా జాగ్రత్తగా సిద్ధపరిచనేది మనం అర్థం చేసుకోగలం సైన్స్ చెప్పలేదు ఎందుకు ఇట్లా చేసింది భూమి మీద అట్మాస్ఫియర్ ఎందుకు పెట్టిండు మరి ఇటువంటి జీవవాయువు వేరే ఆ ఎందుకు లేవు కేవలం భూమి మీద ఎందుకు పెట్టిండే అది ఆయన సృష్టి ఆది కాణాలు మనం చూసినాం భూమికి అటువంటి ప్రాధాన్యత ఇచ్చింది అనేది అందుకని ఇప్పుడు ఆకాశం నుంచి రాలబడడం అంటే ఇంక ఎన్నిటికీ అది ఆకాశం మీద ఉండదు కింద పడద్రోయబడింది అన్నట్టు బట్టి ఆకాశం అన్నా పరలోకం అన్నా అట్లా కాబట్టి ఒకప్పుడు అది పరలోకం అందు ఉండే కానీ అది చాలా పెద్ద నక్షత్రమే ఆకాశండి రాలి ఎక్కడ పడింది నదుల మూడో భాగం మీద పడింది అసలు ఆశ్చర్యం అన్నట్టు నదులే చిన్నగా ఉంటాయి సముద్రం అంటే పెద్దగా ఉంటాయి కానీ నదుల మీద చిన్న పెద్ద నక్షత్రం పడితే అసలు నది ఎక్కడ ఉండాలి కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన చిన్న మన బైబిల్ కామెంట్రీస్లో కానీ పాస్టర్స్ చాలా వాక్యాలు చెప్పినప్పుడు ఇంటర్నెట్లో చూస్తాం యూట్యూబ్లో కూడా వాళ్ళు నిజంగానే నక్షత్రాలు ఆడకలు పడతాయి పెద్ద నక్షత్రం పడుతుంది అట్లా అని ఉంటారు వాక్యాలు కానీ అది ఆత్మీయమైన మనకు తెలుసు ఎందుకంటే వాటిని ఎన్నిసార్లు మనం పోల్చుకున్నాం వాక్యంతో కూడా కాబట్టి ఆ నక్షత్రము రాలినప్పుడు నదుల మూడవ భాగం కాబట్టి మూడవ భాగం అంటే మొదటి భాగం రెండవ భాగం మూడో భాగం అట్లా మూడు భాగాలు మనకు తెలిసి నాలుగవ భాగం ఎప్పుడు లోపల కాబట్టి నాలుగవ భాగానికి ఆ మొదటి మూడు భాగాలతో ఎప్పుడు సహవాసం ఉండేది అది ఎప్పుడు బయట ఉంటుంది ఎందుకంటే ఆ మొదటి మూడు గుంపులతో ప్రభు కూడా సహవాసం ఉండదు అన్నట్టు ఇది మన ప్రభు పేరు ఉచ్చరిస్తారు కానీ ప్రభుకి ఇట్లా సహవాసమే ఉండదు అన్నట్టు ఆయన కనికరంతో వాళ్ళకి ఆహారం ఇస్తున్నాడు కానీ వాళ్ళ ఆశిస్టెంట్ కానీ ఆయన కృపలో వాళ్ళు లేయారు అన్నట్టు నాలుగవ గుంపు ఒకటే కృపలో ఎందుకు ఉంటుందంటే ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళ మీదనే ఆయన కృప ఉంటుంది ఎవరైతే సంపూర్ణంగా తగ్గించుకొని ఎటువంటి ఆహము రోషము లేకుండా జీవిస్తారో వాళ్ళ మీద ఆయన కృప ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మూడవ దూత బూర వదినప్పుడు దివిటి వల్ల మండిచిన్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం దిరాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడేను ఆ నక్షత్రం నాకు మాచి పత్రి అనే పేరు చూడండి అంటే ఇప్పుడు ఊహించుకోవాలి అది ఎంత పచ్చ నక్షత్రం అంటే అది ఒక చెట్టు బహు చేదు ఉంటుంది దాని ఆకులు కాబట్టి చేదు మాచి అనే పేరంట ఆ నక్షత్రానికి అంటే ఆ నక్షత్రము నీకు ఆ నక్షత్రము నదుల మీద పడితే మూడవ భాగానికి చేదు అనుభవం జరుగుతుంది అన్నట్టు అక్కడ ఉంది అందువల్ల నీళ్ళలో మూడో భాగము మా చిపత్రి అయ్యాను అంటే చేదైపోయింది నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి అయితే ప్రపంచాత్మకంగా దాన్ని ఏ రీతిగా ప్రకటిస్తారంటే ఈరోజు సముద్రాలన్నీ కలుషితం అయిపోయినాయి కాలుష్యంతో నిండిపోయినాయి ఎంతమంది చనిపోతున్నారు జీవరాక్షులు చనిపోతున్నాయి అనేసి చెప్తా కానీ అది అది కరెక్ట్ కాదన్నట్టు ఎందుకంటే మూడో భాగము చచ్చిపోవడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వాక్యంలో పోయిన వారం వరకు మనం వాటిని చూసినాం ఈ చేదు అనుభవం అనేది సంబంధించింది అనేది ముఖ్యంగా యుద్ధోపదేశండాలు చూసినాం మనం విత్తి ముందు కూడా ప్రకటన గ్రంథంలో చూసిన దానికి సంబంధించిన తొమ్మిదవ అధ్యాయంలో చూసినాం మనము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిదవ వర్షంలో ఏం చూసినామంటే వాటికి వాటి తోకలు సర్పంలో వలె సర్పంల తలలు వాటికి ఉండేనన్న విషయాన్ని మనం చూసినాం కదా గుర్రం గుర్రం యొక్క తోకలు సర్పంలో వలే ఉన్నాయని దాని వలన అది హాని చేస్తుంది అన్న విషయాన్ని దాంతో మూడవ భాగం మూడవ భాగం మూడవ భాగం మనుషులు చనిపోయారు అన్న విషయాన్ని మనం పోయిన వారం ధ్యానించినాం దాని తర్వాత దాని అర్థం ఏంటంటే ఆ అనుభవం మార్చి అంటే చేదు అనుభవం ఇతురుపదేశండము ముప్పై రెండవ అధ్యాయంలో కూడా మనం దానికి సంబంధించిన విషయాలు ధ్యానించినాం ఆ పాత రికార్డింగ్స్ లో ఉంటుంది అది మరోసారి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను యుతృపదేశండము ముప్పై రెండవ అధ్యాయం పద్దెనిమిది అవ వచనం ఇరుపదేశండము ముప్పై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించి నిన్ను కలిన దేవుణ్ణి మరచితివి ఇంకా చదవాలా బ్రదర్ కంటిన్యూస్ గా చదవాలా బ్రదర్ నేను ముప్పై నేను చదువుతాను లేదా ముప్పై అధ్యాయము చాలా పెద్దది ఇది నేను పుట్టించిన ఆశ్రదుర్గంను విసర్జించితివి కాబట్టి ఎందుకు చేదు అనుభవం అన్నప్పుడు ఇక్కడ ఉందన్నట్టు చేదు అనుభవం అంటే శ్రమలు అన్నట్టు మహా కఠినమైన శ్రమలు ఈ చేదు అనుభవాలు ఎందుకు వీళ్ళకి వచ్చినాయి అన్నప్పుడు ఎన్ని పద్దెనిమిది వర్షం నుంచి ఉంది ఇక్కడ దీపోపదేశండం నేను పుట్టించిన కాబట్టి ఆశయ దుర్గం అంటే కోట నీవే నా ఆశ్రయదుర్గం నీవే అని పాట కాబట్టి ఆయనను విసర్జించినారన్నట్టు నేను కరిన దేవుని మరిచితివి జేషావు జీవితం అంట యహోవ చూచెను తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధ క్రో వారిని అసహించుకొనెను నాశనకరమైన హేయ వస్తువు ఏదో చూసుకోండి ఇప్పుడు ఆయన ఇట్లా అనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదెను వారు మూర్ఖ చిత్తులు విశ్వాసము లేని పిల్లలు వేరే ఒక ఇన్ని ఏసని వెంబరిస్తున్నారు వాళ్ళు క్యాప్చర్ కల్టు ఏసిని డిస్పెన్సేషనల్ వేసిని వాళ్ళు వెంబరిస్తున్నారు వేరే ఒక ఏసిని క్యాథలిక్ ఏసిని లేక వేదాలలో ఉన్న ఏసని ఇతర మత గ్రంథాలలో ఉన్న ఏసని వెంబరిస్తున్నారు జీవంగా ధర్మశాస్త్రంలో దేవుని బైబిల్లో ఉన్న ఏశని కాదు ఎందుకంటే ఇరవై ఒకటో వారు వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించింది అది నాష్టకరమైన హేయ వస్తు వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిది తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిది కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టించను అవివేక జనముల వలన వారికి కోపం పుట్టించదును నా కోపాన్ని రగులుకొను పాతాళ్ల అగాధం వరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రగులబెట్టును వారికి ఆపదలను విస్తరింపజేసేదను విస్తరింపజేస్తానని వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను కాబట్టి ఆయన చేతిలో నుంచే వస్తుంది బాణాలు అంటే తేళ్ళన్నట్టు వారు కరువు చేత క్షీణించదురు మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు బురదలో ప్రాకు పాముల విషమును విషమును మృగముల కూరలను వారి మీదికి బురదలో ప్రాకు పాముల విషమును బృగముల కోరలను వారి మీదకి రప్పించేదను ఈ మాచిపత్రి అనుభవం ఏంటంటే ఈ యొక్క పాముల విషయం సర్పముల విషం బయట కడ్గమును లోపట భయమును కాబట్టి విశ్వాసం లేని వారి ఇట్లన్న చెప్తున్నారు నా పిల్లలకి విశ్వాసం లేదంటున్నాడు కదా బయట కడ్గమును లోపట భయమును ఎందుకంటే మనుషుకు మారుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన అన్నాడు దీత్యోపదేశండంలో ఎప్పుడు హెచ్చరించాడు నా పిల్లలకి విశ్వాసం లేదని అది పోగొట్టుకున్నారు ఎందుకంటే ఏసువే విశ్వాసం కదా ఏసులవే పుట్టించండు విశ్వాసాన్ని అది పోగొట్టుకున్నారు అన్నట్టు వాళ్ళు ఏదో ఆచారబద్ధంగా జీవిస్తారు అన్నట్టు ప్రార్థన చేస్తారు ఐదు పది నిమిషాలు ఓ పాట పాడతారో ఏదో వాక్యం తీసుకుంటారు వెళ్ళిపోతారు ఆచారం అన్నట్టు కాబట్టి వాళ్ళ కాలం ఎట్లుంటుందంటే బయట ఖడ్గంలో లోపల భయంలో అందరూ చూడండి యవనులు కన్యకలు శిశువులు నిరిసిన తల వెంటుకలు గలవారు యవనులు కన్యకలు శిశువులు నిరిసిన తల వెంటుకలు గలవారు అందరి నశింపజేస్తాడు వారికి వారిని దూరం నక్కు వారి పేరు మనుషులు లేకుండా చేసేదని అనుకు వారి విరోధులు విజయం గ్రహింపకుందరేమో అంత తర్వాత మీరు చూడండి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రాకు పాముల విషయమును మృగముల కూరలను వారి మీదికి రప్పించేదను కాబట్టి చేదు అనుభవము దానికి సంబంధించింది అన్నట్టు అయితే ఇక్కడ ముప్పై ఇరవై ఏడవ మీరు ఎప్పుడన్నా గమనించండి వీరి మీదికి అటువంటి శిక్షని తీసుకొచ్చినప్పుడు దేవుడు అనిలను వాడుకుంటాడన్న విషయాన్ని మనం చూస్తాం అనిలు ఇస్త మీద వారు విరోధంగా లేచినప్పుడు వీరి దేవుడు వారిని మాకు అప్పగించిన వాళ్ళు విర్ర దానికి సంబంధించిన విషయం మనం చూస్తాం ఇరవై ఏడవ వర్షంలో ఇదంతా యోహోవ చేసేది కాదు మా బలము చేత వారిని గెలిచితేమే అని వారు అనుకుందురేమో విరోధీ గర్వం నాకు భయపడి చెదరగొట్టలేదు కాబట్టి వాళ్ళు కాదు దేవుడే ఇది చేస్తున్న విషయాన్ని అది గ్రహించాలని చెప్తుడు వారు ఆలోచన జనము వారిలో వివేచన లేదు వారికి జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడబరి స్థితి యోచించటం మేలు తమ ఆశ్రయదు వారిని అమ్మివేయని ఎడల యహో వారిని అప్పగింపనిలా ఒకడు ఎట్లు వెయ్యి ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారదోలుదురు కాబట్టి అన్యులకే దేవుడు అటువంటి ఆమోదిచ్చెండు ఇసల్పద మీది అన్న విషయాన్ని చేస్తాడు వారి ఆశ్రదుర్గము మన ఆశ్రదుర్గం అంటేది కాదు ఇందుకు మనకు శత్రువులే తీరుపరులు చూడండి వారి ద్రాక్షవల్లి సుధమ్మ ద్రాక్షవల్లి అది బొమ్మర పొలంలో పుట్టినది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేదైనవి వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషం నాగుపాముల క్రూర విషం కాబట్టి ఈ అనుభవము దేవుడు వాళ్ళకి యోగమవుతుంది ఎందుకంటే ద్వితీయోపదేశకుండా మనం కొన్ని సంవత్సరాల క్రితం ద్వి అంటే రెండు ద్వి అంటే రెండు ఉపదేశములు మొదటి ఉపదేశము ఆశీర్వాదానికి సంబంధించింది రెండవ ఉపదేశము శిక్షకు సంబంధించింది నువ్వు ఆయన వాక్యానికి విధేత చూపిస్తే ఆశీర్వాదం ముందుతో ఆజ్ఞని ఉల్లంఘిస్తే విష శ్రమణ అనుభవిస్తావు శిక్షణ అనుభవిస్తావు అనేది ద్వితీయోపదేశ కాండం అందుకే ద్వి అన్నప్పుడు మొదటిది పాత పుస్తకం రెండవది క్రత పుస్తకం ద్వితీయోపదేశ కాండము కూడా ఒక రకంగా చెప్పాలంటే మినీ బైబుల్ అంటాం రెండింటికి మధ్యలో ఏసులో ఉంటాడు అన్నట్టు ద్వితీయోపదేశ కాండం అందుకైనా అనేక పర్యాలు ద్వితీయోపదేశ కాండం నుంచి వ్యాఖ్యలు చూపిస్తూ ఉంటాడు ప్రజలకి కాబట్టి వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము నాలుగు క్రూర విషము అదేవిధంగా దేవుడు వారిని చేదు అనుభవంలోనికి తీసుకెళ్తారంటేది ఆ వాక్యం జ్ఞాపకం చేసింది అవన్నీ చదువుతలేదు ఇంకా నలభై నాలుగవ వచ్చినం వరకు మీరు చదవండి నేను ఇక్కడ వరకు చదివిన ముప్పై వరకు చదివిన కదా అంటే ముప్పై మూడవ వరకు చాలా ముఖ్యమైనది ముప్పై మూడవ మనం చూస్తున్నాం వారి అనుభవం అంత భయంకరంగా ఉంటుంది తర్వాత ముప్పై వచనం చూపించేసి ఇంకా అక్కడి కొంచెం ముందుకు వెళ్ళిపోతా ముప్పై ఆరో వచ్చినం వారి వారికి అధికారం లేకపోవును చూడండి ఏసుడుగుంటనే నీకు అధికారము సైతం గదించగలవు అది పడుకుంటారు వాళ్ళు దాని తర్వాత నిర్బంధింపబడిన వారు వాడును స్వతంత్రుడు లేకపోవును అంటే బంధింపబడిన వాళ్ళే వీళ్ళు బంధింపబడ్డవారు బానిస ఆయనకు విధేత చూ అవిధేత లే చూపించిన వాళ్ళు బానిసత్వంలో ఉన్నవాళ్ళు నిర్బంధింపంటే బంది బందీ కాంట్లను తెంపబడడం స్వతంత్రం అంటే బానిసత నుంచి బయటికి రావడం అటువంటి వాళ్ళు ఉండరంట నిర్బంధింపబడును స్వతంత్రను లేకపోవును యహవ చూచ్చును తన సేవకులను గూర్చి సంతాప పడును తన ప్రజలకు తీర్పు చేయును అయినా వారి నైవేద్యంలో క్రోగును తిని వారి పానీ ఆర్పణ దాక్షరసను త్రాగి వారి దేవతలేమైరి చూడండి ఎందుకు దేవునికి ఏమైందంటే వీళ్ళు అన్య దేవతలను పూజించడం వారు ఆశ్రయించిన దుర్గంలో లేచి మీకు సాయం చేయవచ్చును వారు మీకు శరణము కానియ కానియుడి అని చెప్పును అని ఎవరు కూడా నేను ఆశ్రయి ఎవరి ఆశ్రయం నీకు పనికి రాకపోతుంది ఎవరు కూడా నీకు శరణం చూచ్చు ఇవ్వ ఇవ్వకపోతారన్న విషయాన్ని వాళ్ళకి ఏమీగా జ్ఞాపకం చేస్తుంది మనకి కాబట్టి ద్వితోపదేశండంలో విధేత చూపించిన వాడిని ఆయన ఎంతగానో ఆశ్రయిస్తున్నాడు అవిధేత చూపించిన వారిని అవిశ్వాసంలో జీవించిన వారిని ఏ రీతిగా శిక్షిస్తారు అన్న అక్కడ మనం చూస్తా ఉన్నాం కాబట్టి బహు చేదు అనుభవము వారు చూడబోతున్నారు అన్న విషయాన్నే మనం అక్కడ చూసినాం ముఖ్యంగా ఒక వాక్యం చూపించేసి నేను చూస్తా నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయంలో విసర్కలకి మారా అనుభవము అనేది ఒక అనుభవం జరిగింది అది మనం తరచుగా మారా అనుభవం నిర్గమ కాండంలో చూస్తాం అధ్యాయం నిర్గమ్మకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అరణ్య మార్గంలో వచ్చినప్పుడు జరిగిన విషయం ఇది అన్నట్టు నిర్గమ్మ కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మూషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచేది అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదు అన్నది గనుక వారా నీళ్లు త్రాగలేకపోయేది అందువలన దానికి మారా అను పేరు కలిగండి కాబట్టి చూడండి మారా అనుభవానికి వాళ్ళు వచ్చిండ్రు అన్న విషయాన్ని ఇక్కడ ఈ పుష్ప ఈ మనం చూస్తున్నాం అంటే చేదు అనుభవంలోనికి వచ్చిండ్రు ఎప్పుడు మూడవ రోజు బాగా అర్థం చేసుకోండి మూడవ నాడు అని మనం ఎన్నిసార్లు చూసినాం గత పది సంవత్సరాల నుంచి మూడవ నాడు కానా అనే గ్రామంలో ఏసు మరియు తన తల్లి తన శిష్యులు పెళ్లి మీందుకు ఆహ్వానిపబడేది మూడవ రోజు ఏం జరుగుతుంది అనేది అక్కడ నీళ్ళని ద్రాక్షసంగా మార్చేడు ఇక్కడ నీళ్లు చేదుగా మారినాయి అంతే తేడా రోలు రివర్స్ అవుతుంటది పాత నిబంధనకి కృత రావాల్సి వస్తుంది ఇక్కడ అక్కడ ఏసులో రావాల్సి అంతే తేడా ఇక్కడ మోసే చేదు నీళ్ళని మధురంగా మార్చ అయితే మనము ఆ యొక్క నిర్గమా కాండము పదిహేనవ ఎంతసేపు రికార్డింగ్ అయిందో నాకు తెలియదు కానీ ఇరవై రెండవ వచనం చూస్తా ఉన్నాం నిర్గమకాఖండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఏం చూస్తున్నామంటే మోసే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిది అసట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిది మార నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది అందువలన దానికి మార అను పేరు కలిగెను ప్రజలు మేమేమి త్రాగుదాం అని మోష మీద సని ఎదుగుకొనగా అతడు యహోవాకు మొర పెట్టాను కాబట్టి మొరపెట్టడం అంటే మొర పెట్టడానికి తేడా ఏంటంటే మొరపెట్టడం అంటే ఏడుపుతో కూడిన ప్రార్థన అది వేదనతో కూడిన ప్రార్థన మొరపెట్టడం అంటే కాబట్టి సాధారణంగా ప్రార్థన చేయడము మొర ఆయన సరిధిలో గోజాడుతూ కన్నీరు విడుస్తూ ప్రార్థించడం అంతటా యహోవా అతనికి ఒక చెట్టు చూపాను కాబట్టి ఇక్కడ మనము చెట్టు గురించి మాట్లాడుతున్నాం దేవుడు ఒక స్పెషల్ చెట్టు చూపించాడు అదే రీతిగా యశయా భక్తునికి అంజురపు చెట్టును చూపించాడు అంజురపు పండ్లను చూపించాడు కాబట్టి పాత్ర నిబంధన పుస్తకాలలో అనేక ప్రాంతాలలో మనం చూస్తాం రకరకాల చెట్ల గురించి అది చేదు అనుభవం నుంచి ఏ రీతిగా మధురమైన అనుభవానికి నడిపిస్తుంది అన్నట్టు కాబట్టి చెట్టు ఇట్లా కదా ఆయుర్వేదం అనేది అక్కడికి మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అది ఆ చెట్టును అదే నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను అక్కడ అయిన వారికి కట్టడను విధించి నిర్ణయించాను కాబట్టి మనం ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ చేదు అనుభవం నుంచి మార అంటే మార అంటే చేదు చేదు అనుభవం నుంచి మధురమైన నీళ్ల అనుభవంలోనికి నడిపిస్తున్నాడు కానీ ఏ మనకు చూపించండి నీళ్లు నీళ్ల అనుభవం నుంచి ద్రాక్షరసపు అనుభవం నడిపిస్తాడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి అదే తేడా శ్రమల నుండి సమాధానం ఉంటుంది కానీ సమాధానమైన జీవితం నుంచి సత్యం అనే జీవితానికి నడిపిస్తారు అనేది మనం మన ప్రభుత్వం నేర్చుకుంటాం కాబట్టి చేదు అనుభవము వాళ్ళందరూ చూలసి వస్తుంది ఎందుకంటే అవిశ్వాసులు కాబట్టి విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్ళందరూ చేదు అనుభవం పోవాల్సి తర్వాత వాళ్ళందరూ ఆ యొక్క మదరమైన చేదు మరణానికి సాదృశ్యము నీళ్లు జీవానికి సాదృశ్యము కాబట్టి ఆ విష సర్పంలో విషం ద్వారా వాళ్ళు అందరం మరణించడం దాని తర్వాత వాళ్ళందరూ హతసాక్షులే దేవుని అనేదికి వచ్చి నిత్య జీవాన్ని పొందుకోవడం అతి ఆత్మీయమైన సత్యం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా అయితే ఆయన ఒక కట్టడ లేక ఒక ఆజ్ఞ విధిని వాళ్ళకి నియమించండు ఏంటంటే మీరు ఎప్పుడు సరిగేవాళ్ళు గొనిగేవాళ్ళు తృప్తి మీకు దేనించను కూడా మీరు మీకు బ్యాలెన్స్ లేదు మీ జీవితం అనేది అక్కడ జ్ఞాపకం చేస్తుంది ప్రతి చిన్నదానికి మీరు రెస్ట్లెస్ ఉంటారు మీరు మీకు ఓర్పు సహనాలు లేవు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఇరవై ఆరో వర్షంలో మీ దేవుడిన యహోవ వాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యి ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించిన నేను ఐగుప్తులకు కలుగు ఆ యొక్క తెగుల నుంచి మనం తప్పిస్తున్నాడు వాళ్ళకు కలిగిన ఏ తెగులు నీకు చూడండి ఇది వాగ్దానం ఎందుకు వైరస్ కఠినమైన వైరస్లు మనల్ని ముట్టలేకపోయినాయంటే చూడండి మీరు విధేలైనరు కాబట్టి ఆయన వాకులు శ్రద్ధగా విన్నారు కాబట్టి ఆయన దృష్టికి నయనమైన చేశారు కాబట్టి ఆయన ఆజ్ఞలకు విధలైనరు కాబట్టి ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడుచుకున్నారు కాబట్టి ఆ తెగుళ్ళు ఏవి మిమ్మల్ని పట్టలేదు చిన్న చిన్న జ్వరాలు జలుబులు వస్తూ ఉంటాయి కానీ అటువంటి మరణానికి నడిపించే తెగుళ్ళు మటుకు మనల్ని ముట్టలేదు ఎందుకంటే ఈ వాక్యం మనం పాటించినాం కాబట్టి మీరు పాటించే క్రైస్తవులాగా వాళ్ళు ఉత్తగా విని ఇంటికి పోయి ఆనందిని పండుకుండే క్రైస్తవులాగా మీరు ఉండరు అన్నట్టు వారు ఏలీంకు వచ్చేది ఎవరైనా చెప్పగలరా ఏలీం అంటే ఏందో తరువాత వారు ఏలింకు వచ్చేది అని అంతే అక్కడ అంతకంటే ఏం లేదు ఏలీం అంటే బలిష్టమైన వృక్షాలు ఉండే స్థలం అంటే బహుపాత వృక్షాలు చెట్లు బహుపాత చెట్లు చాలా పెద్ద వృక్షాలు అన్నట్టు అవి పెద్ద పెద్ద చెట్లు ఉండే ప్రాంతం అదే దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి జేమ్సాంగ్ నంబర్స్ హెచ్ ఫ్రమ్ ద సేమ్ యాజ్ హెచ్ ప్రాపర్లీ స్ట్రెంగ్త్ అంటే శక్తి అని అర్థం దాంతో ద హెన్స్ స్ట్రాంగ్ బలమైనది అని కూడా బలమైనది బలమైన వాడు బలమైన చెట్టు చాలా ఉన్నాయి అర్థాలు వన్ నైంటీ త్రీ హెచ్ వన్ నైన్టీ త్రీలో బై ఇంప్లికేషన్ బీ స్ట్రాంగ్ అంటే బలవంతులుగా ఉండు అని అర్థం బలవంతులై ఉండి శక్తి గల పవర్ఫుల్ మైటీ స్ట్రాంగ్ బీ స్ట్రాంగ్ ద బాడీ అంటే శరీరం కాబట్టి మార అనుభవం నుంచి జీవ అనుభవం అంటే చేదు అనుభవం మరణ అనుభవం చేదు అంటే మరణం కాబట్టి మరణం పాయిజన్ మరణ అనుభవం నుంచి జీవ అనుభవంకి వచ్చిన వాళ్ళు మైటీ గొప్ప జనముగా తయారవుతారు అన్న విషయాన్ని ఈ యొక్క నంబర్స్ చెప్తున్నాయి జేఎం షాంగ్ నంబర్స్ ఏలీము అంటే శక్తి వాళ్ళు అని కూడా అర్థం వృక్షాలు అంటే మనుషులకే సాదృశ్యం కాబట్టి బలమైన వృక్షాలు శక్తి మనుషులు బలం గల మనుషులు జీవం జీవం పొందుకున్న వాళ్ళు బలమైన వారు అని కూడా అర్థం ఏలీం అంటే కాబట్టి మీరు ఎప్పుడైనా చదివినలేదు ఏలిముకి వాళ్ళు వచ్చినారన్న విషయం అక్కడ మనం చదువుతున్నాము ఇరవై ఏడవ వచ్చినంలో వారు ఏలిముకు వచ్చి అక్కడ పన్నెండు నీటి చూడండి బాగా విదేశం పన్నెండు అంటే చూడండి ఎందుకు ఇట్లా చెప్పబడుతుంది ఏలిము దగ్గరకు వచ్చినప్పుడు చేదు అనుభవం నుంచి జీవ అనుభవానికి వచ్చినప్పుడు పన్నెండు మంది నువ్వు కలిసి మంది నీకు సత్యాన్ని చూపిస్తా ఉంటారు లేక అపోస్తుల బోధ తట్టు నడిపిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు దాని తర్వాత డెబ్బై మంది ఒకానొకసారి డెబ్బై మంది శిష్యులు ప్రభు దగ్గర ఉన్నట్టు మనం చూస్తాం దాని తర్వాత డెబ్బై అనే నంబర్ ఎన్నిసార్లు మనం తగులుతూ ఉంటుంది బైబిల్లో డెబ్బై ఈత చెట్లు ఉండేను ఎందుకు చూపించాలో దేవుడు ఆ వాక్యం ఎందుకు రాయాలా ఏలింలో పన్నెండు నీటి బొగ్గలు ఎందుకు ఉన్నాయి డెబ్బైది ఈత చెట్లు ఎందుకు ఉన్నాయి వారు అక్కడనే ఆ నీళ్ళ యొక్క దిగిరి కాబట్టి మనము నీళ్ళ దగ్గరనే ఉండాలా నీళ్ళు ఎక్కడుంటే అక్కడ జీవం ఉంటుంది కాబట్టి నీళ్ళ దగ్గర ఉన్నంత కాలం మనం జీవించగలము కాబట్టి పన్నెండు నీటి బొగ్గలు అన్నప్పుడు అపోస్తలకి సాదృశ్యం కదా పన్నెండు మంది పెద్దలకు సాదృశ్యం పాత నిబంధనలు పన్నెండు మంది ఇస్రాయల్ పెద్దలు కృత నిబంధనకు వస్తే మంది శిష్యులు కాబట్టి నీటి పన్నెండు మంది యొక్క నీటి బుగ్గలు అంటే అపుస్తుల బోధ మీద నువ్వు నివసించాల డెబ్బది ఈత చెట్ల వల్లే నువ్వు జీవిస్తావు అన్నట్టు అంటే మంది దేవుడు ఎప్పుడే ఏర్పించుకుంటావు మోషే ఆ యొక్క సీనయ మీద మన సీనయ పర్వతం తెరిపోయినప్పుడు కూడా డెబ్బై మంది ఎంట వస్తారు డెబ్బై మంది చివరి కిందనే ఉండిపోతారు యోహోషి మధ్యలో కొంచెం సగం దూరం మీద అక్కడ ఆగిపోతాడు మోషి ఒక్కడే పర్వతం మీద కాబట్టి ప్రతిసారి ఈ డెబ్బై ఐదు మంది మనం కనిపిస్తా ఉంటారు అతను ఎవరు ఏషావు ఏషావు చాలా సంవత్సరాల తర్వాత తన తమ్ముడు తిరిగి వస్తుడు అని తమ్ముడు తన భార్యలు తన పిల్లలు తన ఆస్తులు పశువులు అన్నిటి తీసుకొని తిరిగి వస్తున్నాడు యాకోబు అయితే యాకోబుని కలుసుకోవడం కొరకు ఏషావు డెబ్బై మందిని తీసుకొని తన సేవకులని యాకోబు భయపడిపోతాడు కానీ తర్వాత ఏస వచ్చి అతన్ని హత్తుకుంటాడు అది మనం చూస్తాం తమ్ముడిని ఎన్నో సంవత్సరాల తరత చూస్తాడు అన్నట్టు అదే రీతిగా ఎక్కడ చూస్తాము దగ్గర కూడా మనం చూస్తాం డెబ్బై మందిని అక్కడక్కడక్కడ మనకు తగులుతూ ఉంటాడు అట్లనే ఏసుడు కూడా డెబ్బై మందిని పంపించిన శిష్యులని మనం చూస్తాం బైబిల్లో కాబట్టి ఈ డెబ్బై అనేది బహు ప్రాముఖ్యమైంది ఆ పన్నెండు మంది డెబ్బై మందిగా మారుతారు అన్నట్టు ఆ నీటి బొగ్గల దగ్గర నాటబడ్డ వాళ్ళ లాగుంటారు ఈ చెట్లు చెట్లు మనుషులకు సాదృశ్యం కాబట్టి ఏలీమ అనుభవం అంత దీర్ఘమైన అనుభవం సరే మనకి ఇప్పుడు అంత ఆన్లైన్ మనకంత టైం లేదు దీర్ఘంగా వాటిని చూడడానికి మారా అనుభవం నుంచి ఏలీం అనుభవంలోకి వచ్చిన వాళ్ళు ఏలీం అనుభవం దగ్గర ఆ పన్నెండు నీటి బుగ్గల దగ్గర నిలవసించి వాళ్ళు ఆ దివరాత్రంలో నీటి మీద ఆధారపడి వాళ్ళు ఇక డెబ్బై చెట్ల స్థిరపడిపోయిన వారన్న విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం అయితే ఈ చేతు అనుభవము ఏ రూపకంగా వీరికి అనుగ్రహించబడుతుంది అనేది మనం పోలవరం చూసి ముగించుకున్నాం అదేంటంటే ఆ చేదు అనుభవము బబ్లోను సంబంధించింది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అక్కడ ఈ చేదు అనుభవం ఏ రీతి ఉంటుంది ఒకసారి మనం చూస్తాం ఎక్కడంటే యక్ష గ్రంథము దానికి ముందు యక్ష గ్రంథం చూడక ముందు హుష్ చూస్తాం హబక్కు గ్రంథము మొదటి అధ్యాయంలో చూసి నేను ఎసే గ్రంథం తిరిగి వెళ్ళిపోతాను అది మూడవ భూలకు సంబంధించిన బోధ ముగించుకొచ్చు మనం అబ్బక్కు గ్రంథం మొదటి అధ్యయము ఆరవ వచనం ఆలకించి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని ఆక్రమించవలని బూది గ్రంథముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూర క్రూర్లకు హల్దీలను నేను రేపుచున్నాను కాబట్టి కల్దీలు ఎట్లా ఉంటారంటే వారి గురించి చెప్తున్నాడు బుద్ధి గంథంలో వరకు సంచరించచ్చు ఉద్రేకము గల క్రూరులు వాళ్ళు కానీ ఇంగ్లీష్ లో ఎట్లా ఉందంటే కల్దీయులు ఎవరునంటే చేదు కలిగిన ఉద్రేకం వారు అని ఇంగ్లీష్ లో వారిలో ఐ రైజ్ ఆఫ్ ది కల్దియన్స్ కల్దియన్స్ కూడా ప్రొనౌన్స్ చేస్తారు కొన్నిసార్లు ఇంగ్లీష్ చల్దియన్స్ దట్ బిట్టర్ అండ్ హేస్టీ నేషన్ అని ఉంది ఇంగ్లీష్ లో కాబట్టి బబులోను అనుభవము చేదు అనుభవం అనేది ఇప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మనం ఉంటుందే బబులోను కాలం అన్న విషయం అర్థం చేసుకోవాల బహు చేదు అనుభవము కల ఆ ప్రజలు బబులోను ప్రజలు కాబట్టి యశ గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి అండి యశా గ్రంథము పదమూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం యశా గ్రంథము పదమూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీలకు అతిశ అతిశయాస్పదమును మహాత్మనగు బబులోను దే దేవుడు పాడు చేసిన సదమ గుమరవలే అగును కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పంతొమ్మిదవ వచనంకి వచ్చేటప్పటికీ మహాబబులోను మహాబబులోను ఎట్లుందంటే రాజ్యములకు భూషణం అంటే ప్రపంచంలో ఉండే రాజ్యములన్నిటికంటే ఎంతో మహిమగా వెలిగిన రాజ్యం లాగా ఉండే అంటే ఒకప్పుడు ఇది అన్ని రాజ్యంల కంటే పవర్ఫుల్ రాజ్యం లాగా ఉండేదంటే ఇది బబులోన్ కల్దిల రాజ్యం అయితే ఒక విషయం ఎప్పుడు అర్థం చేసుకోవాలి మీరు బబులోను గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా కానీ అదే వాక్యంలో బబులోన్ తర్వాత కల్దీల గురించి ఉంటుంది అంటే మళ్ళీ వీళ్ళు వేరు అయితే బబులోనులో ఎప్పుడు రెండు గుంపులు ఉంటాయి బబులోన్లో పుట్టిపోయిన వాళ్ళు గతంలో అక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్ళు వాళ్ళే కల్దీలు ఖగోళ శాస్త్రము బాగా పడబోసిన వాళ్ళన్నట్టు వీళ్ళు ఖగోళ శాస్త్రం అంటే అదే నక్షత్రాలు గ్రహాలను చదివిన వాళ్ళు అన్నట్టు వాటి కదలికలను చదివి భవిష్యత్తులో ఏం జరగబోతుందని చెప్పే ఖగోళ శాస్త్రజ్ఞులు అంటారు కల్దీలు ఖగోళ శాస్త్రజీలు అయితే బబులోను కల్దీలు కలిసి జీవించినన్నట్టు ఈ రెండు గుంపులు అదే మనము నెప్పు కాలం కష్టపడికి మనం ఏం చేస్తామంటే మాదీలు పారసిక దేశస్తులు పారసికులు పర్షియన్స్ మీడ్స్ అంటారు మాదీయులు పారసికులు ఇక్కడికి వస్తే బబులోని కల్దీయులు బబులోని పారసికులు ఓడగొడతారు పారసికులని అలెగ్జాండర్ ఓడగొడతారు బ్రీస్ దేశస్తులు ఓడగొడతారు బ్రీస్ దేశం రోమా సామ్రాజ్యం స్థిరపడింది అవి నాలుగు రాజ్యాలు అన్నట్టు బబులోను కల్దీయులు రెండు గుంపులు అవి ఎప్పుడు సర్పంతేళ్ళు అదే రీతిగా మాదీయులు పారసికులు అవి కూడా రెండు గుంపులు కాబట్టి వాటి గుణగణాలు మీరు జైన్స్ లాంగ్లో నంబర్స్ చూస్తే పర్ఫెక్ట్ గా అతికినట్లే దొరుకుతాయి మీకు ఎందుకంటే ఒక విధానం మనకి మొదటి నుంచే చూపించండి బైబిల్లో అదే రీతిగా కృత హెరోదు ఏషావు సంతతి వాడు దాని తర్వాత రోమియోలు మన పిలాతు వీళ్ళు రోమియూలు కాబట్టి ఏషావు సంతతి వాళ్ళు అంటే అక్కడ రెండు గుంపులు అన్నట్టు ఏషోమిలు రోమియూలు కలిసి ఉండడం అయితే ఎవరైతే గ్రీసు దేశస్థులు కూడా ఏదో మీలే అని ఒక స్థలంలో చూసిన నేను భయ చరిత్రలో గ్రీసు దేశస్థులు కూడా ఏదో సంతతి వారనేసి నేను అక్కడ ఇక్కడ చదివిన చరిత్ర పుస్తకాలలో ఏసు ఒక స్త్రీ వస్తుంది తన పాపం తీసుకొని పిల్లల ఆహారము పిల్లల రొట్టె తీసి కుక్కలకి వేయట భావ్యమా అని అడుగుతారు దేవుడు అప్పుడు ఆ స్త్రీ అంటది అన్నట్టు ఆయన ఏదో మీ రాళ్ళు యాక్చువల్గా ఆమె అంటది అవును పిల్లలు తిని పడివేసిన క్రింది పడిపోయిన వాటిని కుక్కలు తినే తగులు కదా అంటాడు అప్పుడు అమ్మ నీ విశ్వాసము నేను శ్వాస నీ నీ పాపని బాగు చేస్తుందని చెప్తారు అన్నట్టు కాబట్టి అనేక ప్రాంతాల్లో మనం తగులు తినుంటారు ఈరోజు ప్రపంచం అంతటా ఏదోలాగా తరలింది మతపరమైన జీవితం అంటే శారీరకంగా జీవించే జీవితాన్ని ఏదో జీవితం అంటాం అన్నట్టు ఇక్కడ ఈ వచనంలో కూడా అదే మనం చూస్తున్నాం ఏమని చూస్తున్నామంటే పంతొమ్మిది వచనంలో రాజ్యములకు భూషణమైన కల్దీలకును అతిశయాస్పదమును మహా మహాత్మ్యమునగు బబులోను కాబట్టి కల్దీలున్నారు బబులోనున్నారు బబులోను దేవుడు పాడు చేసిన సుధమా గుమర ఇవి మళ్ళీ సుధమా గుమర రెండు కదా సర్పము తేళ్ళు అన్నట్టు సుధమా కాబట్టి కల్దీలు బబులోనులు ఒక గుంపు ఒక దేశంలో రెండు గుంపులు అవి అదే రీతిగా సుధమా గుమర రెండు గుంపులు ఒకటే ప్రాంతానికి సంబంధించినవి అదే రీతిగా బబులోని తర్వాత వచ్చింది పారసిక దేశం పర్షియన్స్ అంటారు ఈ పారసికులు మరీ క్రూరులు వాళ్ళు వీళ్ళు పారసీక దేశం రాజులు బహు కటినులు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు బబులన్ రాజాన్ని రాజుని చంపుతారు బబులని రాజాన్ని చిత్రవాద వచ్చి నామరూపాలు లేకుండా చెడగొడతారు చెడగొడతారు కారణము పారసిక రాజులు పారసిక రాజులు కూడా వాళ్ళ దగ్గర మాదీలు పారసికులు కలిసి ఉండేటోళ్ళు మాదియులు పారసికులు అవి రెండు గుంపులు అన్నట్టు వాటి ఎక్కడ చూసినా రెండు రెండు గుంపులు మనకు కనిపిస్తూనే ఉంటాయి అన్నట్టు మొదటి రెండు గుంపులు మూడో గుంపు మీద పడతా ఉంటాయి వాటి బుద్ధి అన్నట్టు అవి మూడు గుంపులలో ఉండకుండా తప్పించుకుంటూ ఉంటావు అది నాలుగో గుంపు యొక్క గుణగణం కాబట్టి సుదమ గుమ్మర ఏ రీతిగా పడగొట్టిండో దేవుడు బొబులో నువ్వు కూడా అదే రీతిగా పడగొడతాడు అన్న విషయాన్ని యక్ష గ్రంథం మూడవ పదమూడవ ఆ ధ్యానం మనం చూస్తా ఉన్నాం అన్నట్టు ఆయన త్రోసేస్తాడు క్రిందకి దొరిస్తాడు కదా అక్కడి నుంచి పడిపోతుంది విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం ముఖ్యంగా పోయిన వారం నేను మీకు చూపించిన మత వార్త ఇరవై అధ్యాయము ఇరవై రెండు ఇరవై రెండవ వచ్చినాం ఇరవై ఐదవ వచ్చిన ఆ దినముల లెక్క ఆ దినములు తగ్గించనిచ్చో అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఆ దినములు తగ్గించనిచ్చో ఏ శరీరం తప్పించుకొనరు అన్న విషయాన్ని కాబట్టి దిన అర్థం ఏందన్నప్పుడు చాలా మటుకు మనం చూస్తున్నాం అవి ఒక కఠినమైన దినములన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఏ శరీరం కూడా తగ్గు అవి ఎందుకు తగ్గిస్తాడు శ్రమల కాలంలో ఈ సృష్టిలో ఎప్పుడు శ్రమల కాలంలో ఎందుకు తగ్గిస్తా ఉంటున్నాడు ఆ దినముల గురించి అయితే నేను జేమ్షా నంబర్స్ చూసిన దీని అర్థం అది కాకపోవచ్చు అంటే కొంతకాలం ఏమంటుంది ఆ శ్రమలు ఇంకా ఎక్కువ కాలం అంటే అందరు కానీ ఆత్మీయ అది జేమ్ షా చూసిన तग्च जेमसा नंबर्स एट फिफ्ट चुना फ्रम देस आफ ट्वीट फारी नैन डार फिगरेटी टू शार्ट एंड दा तरह वंट फारी नैन चुस्नामें कर्टेल तग्च उीति का शिक्षा अर्थंसा शिष की दा तरह इंग्ली चास्ट चास्ट अंटे కలిగించడం దెబ్బలు దెబ్బలు దెబ్బలు కొట్టడం అని ఉంది ఇంగ్లీష్ లో దెబ్బ బెత్తంతో కొట్టడం అన్నట్టు శాస్ట్రైజింగ్ అంటే బెత్తంతో కొట్టి సరిచేయడం ఆయన శిక్షించకపోతే ఎవడు కూడా బ్రతకడంట అదేమని చూసాం హెబ్రిల్ రాసిన పత్రికలో శిక్షించని దేవుడు శిక్షించని కుమారుడు ఎవరు శిక్షించబడకపోతే వాళ్ళు దిర్బీజిలే అంటాడు దేవుడు అంటే నశించిపోయిన వారి దుర్భిజులు అంటే నశించుకునే వాళ్ళు ఆయన శిక్షించకపోతే నశించిపోతాడంట ఎందుకు శిక్షిస్తాడు ఎన్నిసార్లు చెప్తే కూడా వినకపోతే ఏం చేస్తాడు చాలా చివరికి వదిలేస్తాడు కానీ నీ మీద జాలి ప్రేమ ఉంది కాబట్టి నిన్ను రక్షించుకోవడం కొరకు నిన్ను శిక్షిస్తూ ఉంటాడు తన సొంత కుమారుణ్ణే దేవుడు విడిచిపెట్టలే నిన్ను నన్ను ఎట్లా విడిచిపెడతాడు రక్షణ పొందాలంటే తన కుమారుణ్ణే బలి అర్పించేసిండు ఆపలే మళ్ళీ అదే మనుషులు ఇంకా రక్షణలోకి రాకపోతే నిన్న వదిలేస్తాడా ఎట్టి పరిస్థితి విడిచిపెట్టాడైనా కాబట్టి మనమే హృదయానుసారంగా మనము ముందుకు వెళ్ళి త్యాగం మన జీవితాలను త్యాగం చేసుకొని మనం ప్రభు చెంత కనేకలను నడిపించాలా త్యాగం చేసుకొని ఉంటే నిజంగా చచ్చిపోవడం కాదు నీ టైము నీ దగ్గర ఉన్న ఆస్తులని నీ దగ్గర ఉన్న ధనాన్ని నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని అన్నిటినీ మనుషుల మీద పెట్టాలా నువ్వు త్యాగం చేసుకోవడం అంటే నిజంగా మని చనిపోవడం అనేది కాదు కాబట్టి తగ్గించ ఆ దినముల లెక్క ఆ దినముల సంఖ్య ఆ దినముల ఆ దినములు తగ్గించనిచ్చు అంటే అర్థం ఏంటంటే ఆ దినములలో వారిని శిక్షించనిచ్చు అందరూ నశించుకోతారంట ఎవ్వడున్నడంట ఆయన శిక్షించకపోతే అందరు నరకని పోతారంట ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఒకసారి అండి గ్రంథము పదవ అధ్యయం సామెతల గ్రంథము పదవ అధ్యయం అందుకే దేంఫ్లా నంబర్స్ చూస్తే కానీ అవి మనకు అర్థం కాలే నాకు ముఖ్యంగా సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం చూడండి సో ఇరవై ఆరవ సోమరి తనను పని పెట్టుకొని వారికి కట్టు వారికి వారికి పండ్లకు పులుపు వంటి వాడు కండ్లకు పొగ వంటి వాడు అంట సోమరి సోమరిని చూస్తే పన్నో పనికి పనికి పిలిచినప్పుడు పన్నోడు సోమరి అని అనుకో ఇక పను పని పిలిపించిన వాడి పరిస్థితి ఏంది యజమాని పరిస్థితి వాడికంటే వీడు పంటికి పులుపు వంటి వాడంట కండకు పొగ వంటిలాగా తేతాడంట భరించలేడు అని చెప్తున్నాడు ఇరవై ఏడో వచనంలో భయభక్తులు కలిగేడుట దీర్ఘాయునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తగ్గి తక్కువైపోవును చూడండి ఎవరు ఆయుష్ తగ్గిపోతుంది భక్తిహీనుల ఆయుష్ భక్తిహీనుల ఆయుష్ తగ్గువ పోవును అని చెప్తున్నాడు అక్కడ ద ఇయర్స్ ఆఫ్ ద వికెట్ షాల్ బి షార్ట్ అండ్ కానీ చూడండి మీరు పోకు ఉండాలంటే శిక్షించక తప్పదు అన్నట్టు కాబట్టి భక్తిహీనులని భక్తులు భక్తిమంతులుగా తయారు చేయాలంటే ఆయన ఖచ్చితంగా శిక్షించాల్సిందే వారిని అందరినీ పంపాల్సిందే అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇదంతా దినములు లెక్క తగ్గించుకోవడం అంటే ఆ దినములు తగ్గించడం అంటే అర్థం ఏంటంటే అందరూ శిక్షింపబడాల్సిందే అందరూ శ్రమగుండా పోవాల్సిందే ఒకసారి కీర్తన గ్రంథము యాభై అధ్యాయం కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము ఇరవై మూడవ నీ భారము యహో మీద మోహము ఆయనే నిన్ను ఆదుకొను నీతి ఆయన ఎన్నడు కథలను ఇప్పుడు చూడండి ముప్పై ఇరవై మూడు వర్షం దేవా నాశన కూపంలో నీవు వారిని పడవేదువు రక్త అపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు చూడండి ఎవరు బ్రతకరు సగం కాలం కూడా రక్త వంచకులు ఇవి రెండు గుంపులు వంచన అంటే మోసం చేసి దోచుకునే వాళ్ళు తేళ్ళు రక్త రక్త వాళ్ళు సర్పములు మరణం కలిపిస్తే సర్పములు తేలివి కాబట్టి రక్త అపరాధులు వంచకులను సగం కాలమైన బ్రతకరంట నేనైతే నీ అందు నమ్మిక ఇచ్చినాను కాబట్టి శాశ్వత కాలం నేను అది పాయింట్ అక్కడ చెప్తున్నాడు దావిద్రాజ్ కాబట్టి ఎవరి లైఫ్ తగ్గిపోతుంది ఇంగ్లీష్ లో అట్లా లేదా సగం సగం కాలం అని ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో అట్లనే బట్ డో ఓ గాడ్ షాల్ బ్రింగ్ దెమ్ డౌన్ ఇన్ టు దిట్ ఆఫ్ డిస్ట్రక్షన్ బ్లడ్ అండ్ డిసెట్ ఫుల్ మెన్ అన్నట్టు బ్లడ్డీ అండ్ డిసెట్ ఫుల్ అంటే రక్తం ఒలికించిన వారు వంచన చేసిన వాళ్ళు అంటే మోసగించిన వాళ్ళు షల్ నాట్ లివ్ అవుట్ హాఫ్ దేర్ డేస్ అంటే వారు ఆయుష్ సగం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారి దినములు సర్పంలోకేళ్ల దినములు కూడా షా షార్ట్ అంటే శిక్షించ శిక్షకి వాళ్ళు పాత్రలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటారు తగ్గించడం అంటే శిక్షించడం అని అక్కడ వాక్యం చెప్తుంది నిజంగా తగ్గించడం కాదు అది ప్రకృతి సహజంగా ఉంటుంది తగ్గించడం అంటే కాబట్టి అక్కడికి నిన్న దాన్ని ఇప్పుడు మనము మూడవ నాలుగవ దానికి మనం వెళ్ళిపోతాం నాలుగవ బూరకు సంబంధించిన క్లుప్తంగా నేను చూపించేసి వచ్చే వరం దానికి సంబంధించిన మరి గిరిగిన వెళ్తాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ అక్షరం నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు చూడండి మూడు సూర్య చంద్ర నక్షత్రములు వాటిలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమును సూర్యుడు ప్రకాశింపబడినట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రంలో ప్రకాశింపబడినట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడేను పద్మూనవ బహు ప్రాముఖ్యమైన వచనం మన మూడు నాలుగు సంవత్సరాల క్రితం చాలా దీర్ఘంగా దాని చూపించిన కొన్ని గంటల రికార్డింగ్స్ చూసినాం మనం నాలుగో బూరకు సంబంధించినవి ఎవరైనా ఊహించుకోండి ఎన్ని ఉండే రెచ్చి భవిష్యత్ నాలుగవ బూరకు సంబంధించింది నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు మూడు గుంపులు వాటిలో మూడో భాగము చీకటి పగటిలో మూడో భాగమును సూర్యుడు ప్రకాశి పగనట్లును రాత్రిలో మూడో భాగమును చంద్ర నక్షత్రంలో ప్రకాశి పగినట్లును వాటిలో మూడో భాగము కొట్టబడినం కాబట్టి ఎన్ని మూడు భాగాలు చూస్తున్నాం సూర్య చంద్ర నక్షత్రంలో మూడో భాగము చీకటి తర్వాత పగటిలో మూడో భాగంన సూర్యుడు ప్రకాశం పొన్నట్లు తర్వాత రాత్రిలో మూడవ భాగంన చంద్ర నక్షత్రంలో వాటిలో మూడో భాగం కొట్టబడింది కాబట్టి ప్రతిదీ మూడవ భాగం మూడవ భాగం అంటే గొప్ప జనం గొప్ప జనము అందరూ కొట్టబడతారు అనేది ఈ వాక్యం చెప్తుంది ఎన్ని గురలు చూసినా గొప్ప జనం శిక్ష ఎందుకంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి వీరికి దగినాకనే శిక్ష దాని తర్వాత సర్పముల తెల్లకి శిక్ష అది దేవుని యొక్క విధానం ఫస్ట్ సర్పమం తెల్లని ఆయన ఆయన చేతిలో ఘనహీనమైన ఘటనలాగా వాడుకొని గొప్ప జనానికి శిక్షిస్తున్నాడు దాని తర్వాత సర్పమ తేళ్ళకి శాశ్వతమైన శిక్ష వాళ్ళు ఇక్కడ కానిపోతారన్న విషయం జ్ఞాపం చేసింది మరియు నేను చూడగా ఆకాశ మధ్యం ఒక పక్షిరాజ్ గురించి బాగా అర్థం చేసుకుంది ఆకాశ మధ్యలో ఉంది పక్షిరాజ్ ఆకాశ మధ్య మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరులో ఊదబోచిన ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూ నివాసులకు అయ్యో అయ్యో అయ్యో మూడు గుంపులు అయ్యో అయ్యో అయ్యో అంటే ఓ ఓ ఇంగ్లీష్ లో ఓ అంటే ఓ అంటే డబ్ల్యుఓ డబ్ల్యూఓ ఓ అంటే శ్రమ శ్రమ శ్రమ అని అర్థం ఈ పక్షిరాజు తక్కిన ముగ్గురు దూతల బూరలు శబ్దంను బట్టి ఇంతకు ముందు నలుగురు దూతలు బూరలు ఊదినారు ఇక మీదట ముగ్గురు దూతల బూరలు ఇంకా ఏడు కదా మొత్తం ఏడంటే ఇప్పుడు నాలుగవ దూత బూరకు సంబంధించిన విషయాలు చేస్తున్నాం అయితే నాలుగవ దూత బూర ఊదినాక ఇంకా ముగ్గురు దూతలు ఉన్నారన్నట్టు అది పాయింట్ అయితే మరి నేను చూడగా ఆకాశ ఒక పక్షిలా ఎగరచు బూరలు ఊదబోచిన తక్కిన ముగ్గురు దూతల బూరల బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో అని గొప్ప స్వరంతో చెప్పుట వింటింది కాబట్టి గొప్ప స్వరము మన ప్రభుదే పక్షిరాజు అంటే మన మన ప్రభువే బట్ యేసు ప్రభు చివరిగా అవకాశం ఇస్తుండడు ఈ నాలుగో బూర తర్వాత ఏంటంటే ఇంకా మీరు మీకు బహు కఠినమైన శ్రమలు ఉండబోతున్నాయి తెలుగులో అయ్యో అయ్యో అంటే ఇంగ్లీష్లో శ్రమ శ్రమ శ్రమ అని తర్జుమా చేసినప్పుడు పోయిన పదాలు కొన్ని అంతే ఎందుకంటే నాలుగో బూర తర్వాత ఐదవ బూర నుంచి శిక్ష ఆరంభం అమలు పరచబడడం జరుగుతుంది అన్నట్టు నాలుగు బురలకి సిద్ధపరచడం అంటే వార్నింగ్స్ ఇవ్వడం ఐదవ బుర నుంచి శిక్ష అమలు పరచబడడం అది మీరు రకాన్ని మైండ్ లో కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు నేను కొన్ని చూపించేసి ఇంకా నేను వాక్యాన్ని ముగిస్తా పది నెర ఇస్తుంది కాబట్టి మూడవ భాగం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ అయితే మనకి ఈ విషయం అర్థం కావాలి ఏంటంటే గ్రంథంలో కూడా మనం చూసినాం వెంట్రుకులకు సంబంధించిన బోధలో ఇవి దిశీకరించినాం బహు దీర్ఘంగా కాబట్టి ప్రతిదీ మూడు మూడు అన్న విషయాలను మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం థర్డ్ పార్ట్ అంటే థర్డ్ పార్ట్ ఆర్ థర్డ్ టైం అని కూడా కాబట్టి మూడవది అంటే మూడవసారి అని కూడా ఉంది జేమ్సా నంబర్స్ ఫైవ్ వన్ ఫైవ్ థర్డ్ పార్ట్ అంటే చివరి మూడవ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు థర్డ్ టైం ఎహెచ్కల్ గ్రంథం అనుకుంటా ఒకసారి చూద్దాం చూడండి ఎహెచ్కల్ గ్రంథము ఇరవై ఒకటవ వర్చన అధ్యాయము పద్నాలుగవ వర్చనం నరపూత్ర చేతులు చరుచుకొని సమాచారము ప్రవచింపుము మన సేవ సంబంధించి మనం ప్రవచించాల వీటిని కట్గము ముమ్మారు అంటే త్రీ టైమ్స్ కట్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయనద ఉన్నది రెడీగా అది గొప్పవారిని అంతపురం చొచ్చి వాని హతము చేయనది వారి గుండెలు కరిగిపోయినట్లును పడదలోయే దోయు అడ్డములు అధికం వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసేదను అయ్యో అయ్యయ్యో అది తలతలాడుచున్నది హతము చేయటకై అది దుయ్యబడి కడ్గమా సిద్ధపడుము తుడివైపు చూడుము ఎడము తిరుగుము ఎక్కడ నీకు పని ఉండను అక్కడ తిరిగి అక్కడికి తిరుగుము నేను కూడా నా చేతులు చలుచుకొని నా క్రోధము తీర్చుకుందును యహోనగు నేనే మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి నాల్గవ చివరి వార్నింగ్ అన్నట్టు రిపీట్ చేస్తున్నాడు మూడవసారి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏం రిపీట్ చేస్తుందంటే అదే అధ్యాయం ఇరవై ఏడవ చూస్తున్నాం చూడండి ఇరవై వచనం అదే అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఏం చూస్తున్నామంటే నేను దాన్ని పడద్రోదును పడద్రోజును పడద్రోదును మూడుసార్లు మూడు గుంపుకులై నేను దానిని పడద్రోజును పడద్రోజును పడద్రోజును దాని స్వాస్థ్యకర్త వచ్చి వరకు అది నిలవదు అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను ఒక ఆశ్చర్యంగా ఉంది కదా వాక్యం పడద్రోయిదను పడద్రోయిదను ఓవర్ టర్న్ అయితే ఇంగ్లీష్ ఉంది పడద్రోయడం అంటే ఓవర్ టర్న్ ఫైవ్ అంటే ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఏముందంటే అయితే ఇంగ్లీష్ లో అంటే తిప్పి వేయడం తెలుగులో తిప్పివేయడం లేదు అక్కడ అక్కడ పడద్రోయదుననుంది ఓవర్ టర్న్ అంటే ఏమంటారు ఇంగ్లీష్ లో చూద్దాం ఒకసారి ఇంగ్లీష్లో మటుకు ఓవర్ టర్న్ అనుంది తెలుగులో మటుకు పడద్రోయడం అనుంది ఓవర్ అంటే బోల్త పడడం బోల్త అంటే ఉల్టేయడం అన్నట్టు ఓవర్ అంటే కానీ తెలుగులో మటుకు పడద్రోయడం అనుంది పడద్రోయిదును పడద్రోయిదును పడద్రోనుంది కానీ ఇంగ్లీష్లో ఏముందంటే బోల్తా కొట్టిస్తాను బోల్తా కొట్టిస్తాను బోల్తా కొట్టిస్తానని ఉంది లేక బోల్తా పడవేదును బోల్తా పడవేదును బోల్తా పడవేదును అని అర్థం మూడు సార్లు అంటే వాడిని కింది దొరించేస్తాను అంటే దొరిలించడం బోల్తా పడంటే దొరిలించడమే కదా మంచిగా ఉన్నదాన్ని నిల్వకున్నదాన్ని ఉల్టేయడం దొరిలించడం అన్నట్టు పడద్రోయడం అయితే అదే తేడా ఇంగ్లీష్కి తేడా తెలుగుకి బోల్త కొట్టించడం అంటే కూడా పడద్రోయడము అనే ఉంది ఇక్కడ జేమ్స్ నంబర్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫ్రమ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అంటే ఓవర్ అంటే ఓవర్ అంటే బోల్తా కొట్టడము ఓవర్ అంటే పడద్రోయడం పడద్రోయడం అన్న దానికి సంబంధించిన విషయాలు నేను వచ్చేవారని చూపిస్తాను ప్రార్థనతో మనం ముగించుకుందాం నాలుగవ భూకు సంబంధించిన విషయాలు ఆరంభించుకుందాం మనం ఇక్కడ కూడా మూడు గుంపులు మనకు కనిపిస్తున్నాయి ప్రతి బుర్రలో మూడు గుంపులు మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే నాలుగో గుంపులు మనం కాబట్టి వాటిని చూడగలుగుతున్నాం ఈ లోక స్థలకి ఎందుకు వాళ్ళు ఆ మూడు గుంపులలో ఉండి జనిస్తారు పకటాను కథ ఆ గుంపులు ఉన్నట్టు వాళ్ళు అందుకు వాటిని అర్థం చేసుకోలేకపోతున్నారు మనం బయటికి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు బయట చూస్తే అక్కడ ఏం జరుగుతుందో ఫలాని స్థలంలో చూడగలిగి అర్థం చేసుకోగలం దాని గుంపులో ఉంటే నీకు అర్థం కాదు ఏం జరుగుతుందో నువ్వు కూడా గుంపులో ఎవడో ఒక సైడ్ వెళ్ళిపోతావు వాటిని నువ్వు దాన్ని గ్రహించలేవన్నట్టు కాబట్టి వచ్చే వారం నేను వీటికి సంబంధించిన విషయాలు మరి దీర్ఘంగా మీకు చూపిస్తాను ముఖ్యంగా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కదా సూర్య చంద్ర నక్షత్రములు ఈ మూడు గురించి అక్కడ చెప్పబడిన వాక్యం మనం వచ్చే వారం బహు దీర్ఘంగా మరొకసారి చూడండి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వర్షంలో నాలుగవ దూత బుర పూజినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగం కాబట్టి వచ్చేవరము సూర్యుడు చంద్ర నక్షత్రములు వీటికి సంబంధించిన విషయాలు నేను చూపించి పక్షిరాజుకి సంబంధించిన వాక్యంతో ముగించేస్తాను దాని తర్వాత మనం ఐదవ బుర ఐదవ బుర అంటే నిజం ఇంకా స్టార్ట్ కావడం అది మనం వచ్చే వరం నుంచి దీర్ఘం చూస్తాం అంతవరకు తగుమల్ని కాపాడాలని ప్రార్థిస్తాం పరిశుద్ధర వండ్రి మీకు వదనాలు వేసేయ ప్రభుమ్మల్ని మూడో బూరను ముగించుకొని నాలుగో బూరలకు సంబంధించిన విషయాలు మేము ధ్యానిస్తున్నాం ప్రభా అయికపోతే మళ్ళీ సూర్యచంద్ర నక్షత్రంలో పడిపోవడం అన్న విషయాన్ని మనం చూ మేము చూస్తున్నాం అయినా ఒకప్పుడు మీకొకరు వెలిగిన వాళ్ళు వెళ్ళి కానీ ఇప్పుడు పడిపోయిన వాళ్ళు కాబట్టి మతపరమైన క్రైస్తవ జీవితంలో అందరూ నక్షత్రంలాగా ఉన్నారు సూర్య చంద్రులాగా ఉన్నారు కానీ ఇప్పుడు అందరూ అక్కడి పడవే పడిన్నారు ప్రభా పడిపోయిన స్థితిలో ఉన్నది ఈరోజు మతపరమైన క్రైస్తవ జీవితం అంతా కానీ ఇప్పుడు ఒక చిన్న మీరు మీ చెంగనమ్ముడి వేసుకొని కాపాడుతున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభా మేము బయట ఉండగలిగినాం కాబట్టి వీటిని పులుపులో ఉంటే పులుపు కాదు బయట అంటేనే పులుపు అని అది మీ గ్రహింపు మాకు మీకు ఎంతో వదనాలు నైనా ప్రభా ఇది మేము గ్రహించిందేగాక మేము ప్రకటించాలి ఈ వాక్యాలు ఇన్ని సంవత్సరాలు ధ్యానించేందుకు దానికి సార్థత అదేది ప్రభావ దాన్ని మేము సాగి కొనసాగించుకోవాలా ప్రభ ప్రతి ఒక్కరం ప్రకటన కృందం ప్రకటించాలా లేకపోతే మా సేవ వ్యర్థమైపోతుంది ఎంతగానో ప్రయాసపడి నేర్పించారు మీరు మాకు మేము కూడా నేర్చుకుంటున్నాం ప్రభా కానీ మాతో అది ముఖం చెద్దునైనా మా ద్వారా ఇంకా ముందుకు పోవాలని ఇంకా ఎంతో మందికి ఎన్నో గుంపులకి తరతరాలకి రాబో కొత్త తరాలకి వీటన్నిటి మేము ప్రకటించాలా ప్రభా మీరందరికొరికే మమ్మల్ని ఇంకా బ్రతికింపజేస్తున్నారు ఈ వైరస్ బారిన పడలేయకుండా చూపించి మీరు అక్కడ కొరకు కాబట్టినైనా మా ప్రయత్నిక సిస్టర్స్ అందరూ ప్రభా పట రంగంలోని వాక్యాలు ప్రకటించాల నేర్చుకోవాలా ప్రయాసంతో సోమరులుగా కాదు ఇందాక చూపించినారు ప్రభా సోమరుల గురించి మేము సోమరుల కాదు ప్రభా మేము ఇంతమంది ప్రయాసపడతాం మీలాగానే మీరు ఎట్లయితే ప్రయాసపడి మేము అట్లనే ప్రయాసపడతాం శిష్యులు ఎట్లా ప్రయాసపడి మేము అట్లనే ప్రయాసపడతాం వీటిని నేర్చుకొని రాసుకొని నెమ్మది వేసుకొని ఒక పరీక్షకి సిద్ధపడిపోయి పరీక్ష రాసినట్లు ప్రాసిస్తాం ప్రభా వాటిని పోయి అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏసుక్రీస్ ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రవైన ఏసు క్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైన